వరుషధర దేవా మీకు వందాలి అయినా ప్రభా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించక మేము వచ్చినాం ప్రభా నైనా ఈ యొక్క గత సంవత్సరం మీరు మమ్మల్ని కాచి కాపాడనారు ప్రభా ఈ యొక్క ప్రకృతి సహజంగా వీటిని అర్థం చేసుకునే ప్రయత్నిస్తాలేమి అయినా ఆత్మీయ దశలు వీటిని చూడడానికి మేము ప్రయత్నిస్తున్నాం ప్రభావ మీరే గత సంవత్సరం అంతా నడిపించినారు బట్టి మీకు ఎంతో వందాలు ప్రభా ఆ యొక్క తల్మలి ఒక సంవత్సరం అంతా పాటు ప్రభా ఆరు బుర్రల సంబంధించిన ప్రవశాలని మీరు మాకు బయలుపరిచినారు ప్రభా ఇది కేవలం మీ వలనే కలిగిందని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం అయినా అవును ప్రభా ఇది మనుషుల వలన కలగనే కదా కదా ప్రభా మా వల్ల అసాధ్యంనైనా వాటిని వాటిని అర్థం చేసుకోవడం అసాధ్యము వాటిని ప్రకటించడం కూడా అసాధ్యమేనైనా మనుషులు ధీమాగా నాకంతా తెలుసులే అని ప్రకటిస్తున్నారు కానీ ఇది మీ వలన మేము విశ్వసిస్తున్నాంనైనా దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు సుతులు స్తోత్రాలనైనా ప్రభావ ఇంకా ఆరు బుర్రల తర్వాత మళ్ళీ ఏది ధ్యానించాలా అని మేము ధ్యానిస్తుండగా ఓ ప్రభావ మీ యొక్క ప్రేరేపణ కొరకు మేము ఎదురు చూస్తున్నాం మీరు నడిపించి మహిమందమని ప్రార్థిస్తున్నాం మీకృపలంలు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం మరి విశేషంగా ప్రభావ విజృంభించి తని మళ్ళీ దుష్టుడు పనిచేస్తున్నాడు ప్రభావ ప్రపంచమంతటా ఎక్కడ చూసినా అలకలోలలు ఎక్కడ చూసినా తని ఓ భనం మీరికి జనం లేయడమేనైనా ఓ ప్రభా ఎక్కడ చూసినా మరణ కాండ ప్రభా ప్రపంచమంతటా ప్రతి స్థలంలో మరణ కాండ ప్రభా ప్రతిరోజు ఓ ప్రభా వందల ప్రజలు చనిపోతున్నారు అయినా ఓ ప్రభా వీటిని చూస్తే వేదనలు ఎప్పుడో ఆరంభమైన మీరు మాకు చూపిస్తున్నారు అర్థండి ఇవి వేదనలకు ఆరంభమే కానీ అంతము అప్పుడే రాదన్నారు నైనా కానీ మీది వేదనలు ఆరంభం అయి ప్రభావా సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం ప్రభావ వీటిని కాబట్టి తని మా కాలానికి ఇవి ముగింపుకి దశకు వస్తాయని మేము విశ్వసిస్తున్నాం నైనా కాబట్టి ప్రభా యుద్ధ సమాచారాల గురించి మేము వింటున్నాం ప్రభావ యుద్ధం గురించి మేము వింటున్నాం ప్రభావ్వాలుగా ఎక్కడున్న గద్దలు అక్కడ పోగవన్నారు ప్రభ్వా యుద్ధ సమాప్తిలో క్రైస్తవ జీవితం ఆ రీతిగా తయారైంది కాబట్టి ప్రభా మీ బిడ్డల్ని మీరు విమోచించుకోవడానికి కోరుకుంటారు రిమ్మల్ని మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు ఆయన తను మళ్ళీ లక్ష నలభై నాలుగు వేల మీరు ఏర్పరచుకునేందుకు మీకు ఎంతో వదనాలు ప్రభావ కాబట్టి వీటిని మీరు మాకు చూపిస్తారు వీటిని అర్థం చేసుకొని ప్రభా మతపరమైన క్రైస్తవ జీవితంలో ఉన్న వారికి వీటిని చూపించేలాగన ఓర్పుతో తర్వాత వీటిని ప్రకటించలాగన వారికి అర్థమవ్వ భాషలో వీటిని మేము చూపించలాగా మీ యొక్క అనుగ్రహం అనుగ్రహించమని మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు దయచమని ప్రార్థిస్తున్నాను ఆటంకపరిచే ప్రతి చీకటి దురాత్మ అంధకార మంత్రశక్తులని యేసు క్రీస్తు పరిశుద్ధ నమంన పాతలంలో బంధిస్తున్నాం హాలలియా థ్యాంక్ యూ లాడ్ జీజస్ థ్యాంక్ ఐ గివ్ యూ ఆల్ ద గ్లోరి లాడ్ ప్రొవ్వా గృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఒక వాక్యాన్ని జయించబోతుండగా మీ యొక్క గృపలో మరోసారి వీటన్నిటిని మాకు చూపించమని ప్రార్థిస్తున్నాం మీ చిత్తానుసరంగా నడిపించి మీరు మహిమానందమని ఓ ప్రభావా ప్రతి మీకు అంగీకారంగా మేము ఉండేలాగా సహాయపడమని యేసు క్రీస్తునామన ప్రార్థిస్తున్నాం తంది ఆమ్ నేను హాలలియ జనవరి ఆరవ తారీఖు రెండు వేల ఇరవై అవ సంవత్సరం బ్యాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా నేను ఈ ట్వంటీ ట్వంటీ అంటాను కదా కాబట్టి చాలామంది అంటున్నారు వాట్సాప్ మెసేజెస్లలో మీరు ట్వంటీస్లోకి వచ్చారంటే మీరు ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ వాళ్ళగా ఉండాలంటే మీరు ఫార్టీస్లో ఉన్న ఫిఫ్టీస్లో ఉన్నా మీరు ట్వంటీస్ లాగానే ఉండాలంట అంటే ట్వంటీస్లో ఎట్లుంటే చురుకు ఉంటారు కదా అట్లా ఉండాలని చెప్తున్నారు సరే వినడానికి మంచిగా ఉంది కానీ ఉంటుంది అట్లా శరీరం ఫిఫ్టీ ఫా ఫిఫ్టీస్ దాటినాడికి ట్వంటీస్లా ఉండమంటే ఎట్లుంటాడు ఉంటాడా శరీరం కృషించిపోతూ ఉంటుంది కదా ఎందుకంటే ప్రభు మనల్ని ఆ కాలం మానంలో పెట్టిండు అంటే సైకిల్లో పెట్టిండు కాలం అనే సైకిల్లో పెట్టిండు కాబట్టి అది పోతూ ఉంటుంది మనం ఈ శరీరంలో ఉన్నంత వరకు మన పండ్లు త్వరగా ముగించుకోవాలా ఇది దౌర్భాగ్యమైంది ఇది దీని మీద మనం ఆధారపడద్దు దీనికి ప్రాధాన్యత ఇవ్వద్దు మనం మన పండ్లు త్వరగా ముగించుకోవాలి ప్రాణం మీద తీపి ఉండద్దు నీ విమోచన దినము ఎంతో సమీపంగా ఉంది జాగ్రత్త ఇందాక కదా నీ విమర్శనం చాలా త్వరగా చాలా సమీపంగా ఉంది కాబట్టి త్వరగా సిద్ధపడదాం మనం చూడండి నిత్యము అక్కడ ఆనందం ఉండబోతుంది దుఃఖము వేదన ఇటువంటివి ఉండవు కదా కానీ చాలామందికి ఈ లోకం మీద ప్రేమ ఉంటుంది ఇక్కడే ఉండాలి ఇంకా ఎక్కువ కాలం ఆయుర్వేదం తీసుకుంటే ఎక్కువ కాలం బ్రతుకుతాం తీసుకుంటే ఎక్కువ కాలం బ్రతుకుతాం కదా వేణీళ్ళు తాకితే ఎక్కువ కాలం బ్రతుకుతామని కషాయం తాకితే ఎక్కువ కాలం కదా మనుషులకి మనకి అట్లాంటివి ఉండవు కదా ప్రభు ఎప్పుడు తీసుకెళ్తే అప్పుడు సంతోషంగా ధైర్యంగా పోతాం ఎందుకంటే ఒకటి బాగా అర్థం చేసుకోండి నీకు పెళ్ళైందా నేను అవుతున్నా నేను కంప్లీట్ చేయలేదు ఇంకా అవునా నీకు పెళ్ళైతే నీ కుటుంబం పట్ల నీకు బాధ్యత ఉంది కాబట్టి దాన్ని నిర్వర్తించుకోవాలి ఎందుకంటే బైబుల్లో చెప్తుంది పురుషుడు తన కుటుంబాన్ని పూజించుకున్న నువ్వు నువ్వు కుమారుడు సన్మాని పిల్ల పిల్లవాళ్ళైతే అన్నదమ్ములైతే ఒకరినొకరు ప్రేమించుకోవడం ఐక్యత చూపించుకోవాలా ఇవన్నీ ముందుగా పాటించమని చెప్పింది అది త్వర త్వరగా పాటించుకుందాం ఏమైనా ఏమైనా గ్యాప్స్ ఉంటే అవి త్వర త్వరగా ఫిల్అప్ చేసేసుకోవాలి గ్యాప్స్ ఉండొద్దు గ్యాప్స్ త్వర త్వరగా మీరు జాగ్రత్త హెల్త్ పాటించుకోవాలా నేను ప్రభు నాకు బయలుపరిచిన విధానంగా నాకైతే ఎన్నో సంవత్సర క్రితం బయలుపరిచేడు మీ యొక్క ఆహారం ఎట్లా డెస్ట్రాయ్ అయిపోయింది మీరు తినే ఆహారం అంతా అయిపోయిన చూసి మనకి ఎప్పుడూ చూపించింది దేవుడు నేను ఎంతో కాలం నుంచి మీకు చూపిస్తాను కానీ పాటించలేని స్థితిలో మనం ఉంటున్నాం ఎందుకంటే ఇంత ఇవి తప్ప ఇక వేరే ఏం అన్న స్థితికి వచ్చేసినాం మనం కాబట్టి చూడండి మన శరీరాలు పిండి పదార్థాల కొరకు తయారు చేయబడలేదు అదొకటి మటు నేను ఎప్పుడు రిపీట్గా చెప్తాను ఎందుకంటే పిండి పదార్థాలు తినడం వల్లనే అన్ని అనారోగాలు వస్తున్నాయి ఒక అమెరికన్ డాక్టర్ క్యాన్సర్ డాక్టర్ అమెరికా క్యాన్సర్ సొసైటీకి ప్రెసిడెంట్ అయినా ఆయన లెక్చర్ విన్నాను నేను పిండి పదార్థాలు తినడం వల్ల క్యాన్సర్ వస్తుందని డైరెక్ట్ చెప్పేసి అట్లా చెప్పొద్దు దచ్చలుగా వాళ్ళు కానీ చెప్పేసి ఓపెన్గా కాబట్టి మనం పిండి పదార్థాలు తినడానికి మానలా సాధ్యమైన నేను చాలా కష్టంగా 150 అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ కంటే నేను తినాను యాక్చువల్గా అయితే ఫిఫ్టీ గ్రామ్స్ తినాలి మనం మీరు అది కొనుక్కొని పెట్టుకోండి ఇంట్లో తరాజ్ అంటే నిజంగా చెప్తుంది అంటే కొనుక్కుంటే పర్లేదు స్ప్రింగు దొరతాయి రెండు వందలకి స్ప్రింగు దొరుకుతుంది ఇట్లా స్ప్రింగు దాని మీద ఉంటుంది వెయిట్ మెజర్మెంట్ టూ కేజీ వెయిట్ లాగా ఉంటుంది ఆ ప్లాస్టిక్స్ అంచి దాన్ని తగిలిచ్చి పెడితే స్ప్రింగు చెప్తుంది ఎంత కిలోలు ఉన్నాయని అట్లా లెక్క పెట్టుకోవాలి అన్నా యాక్చువల్గా ఒకటి బయలుపరిచింది పడింది అది నేను చేయలేదు కానీ ఏంటంటే ఇట్లా తరాజు ఉంటుంది కదా రెండు తరాజులు ఇట్లా రెండు గిన్నెలలాగా ఉంటాయి ఒక దాంట్లో బియ్యం వేయాలా ఇంకో దాంట్లో చక్కెర వేయాలా ఎంత బియ్యానికి ఎంత చక్కెర తింటున్నాం అనేది ఒక బొమ్మ తయారు చేసి వాట్సాప్లో పెడదాం అనుకున్నాను నేను దాని తర్వాత రెండు ఇడ్లీలకి ఎంత చక్కెర అవుతుంది రెండు దోశలకి ఎంత చక్కెర అట్లనే ఇంత అన్నం మీరు తినడం మహాట ఇంత అన్నం తింటారు తెలంగాణలో ఎక్కువ తింటారు అన్నం అంటే నేను తెలంగాణలో కాదని కాదు తెలంగాణలో చాలా తింటారు అన్నం ఇంత ఇంత తింటారు బ్రేక్ఫాస్ట్కి ఇంత తింటారు మధ్యాహ్నం ఇంత తింటారు సాయంత్రం ఇంత తింటారు అంత తిన్నాక కూడా మళ్ళీ ఇంటికి పోతే అక్కడ మిర్చిలు బజ్జీలు అవన్నీ తినేస్తూ ఉంటారు అసలు ఏమీ అనిపిస్తాయి తినేస్తూనే ఉంటారు మనుషులు అంత పిండి పిండి తింటే ఏం జరుగుతుంది అంటే శరంలో చక్కెర రూపకంగా మారిపోతుంది అది నీ జీవకణాలకి ఎంత అవసరమో అంతే తీసుకుంటుంది అది నీ శర్రము ఒక టీ స్పూన్ కంటే కుంపు భరించలేదు చక్కెర కానీ మనము ఇంత అన్నం తింటున్నాం ఇంతకు ఉదాహరణకి రెండు ఇడ్లీలు తింటే యాభై గ్రాముల షుగర్ ఒక తరాజులో రెండు ఇడ్లీలు పెట్టుకుంటే ఈ దిక్కు యాభై గ్రాముల షుగర్ ప్యాకెట్ పెట్టుకోవాలా అంటే మీరు ఒకేసారి అంత షుగర్ తింటున్నారు అర్థం అదే మీరు ఒక లంచ్కింత అన్నం తినరు దగ్గర దగ్గర రెండు గ్రాముల షుగర్ తిన్నట్టు మీరు అంటే ఉత్తంగా షుగర్ మింగేసినట్లేదు మీ శర్రాలు ఎందుకు కృషించిపోవు శర్రాలు నేను చిన్నప్పటి నుంచి తిన్నాను రైస్ కొంతకాలము కష్టతరంగా నాకు అవకాశం లేకుండా కాబట్టి తిన్నాను కానీ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఒక టూ ఇయర్స్ నుంచి మానేసాను చిన్నపిల్లలు తినేటవర ఎవరైనా చూస్తే నవ్వుతూ ఉంటారు నన్ను ఆఫీస్లో కూడా నవ్వుతారు నన్ను డ్యూషి టిఫిన్లో టిఫిన్లో నిండుగా అన్నం కనిపిస్తుంది తీరా చూస్తే అన్నం ఇంతే లేరు ఉంటుంది కిందంత కూర ఉంటుంది అర్థమవుతుంది మీకు చెప్పాను ఫిఫ్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటారు కానీ నేను సెవెంటీ ఫిఫ్టీ సెవెంటీ థర్టీ సెవెంటీ ఎయిటీ అట్లా తింటే తింటాను రైస్ చాలా తక్కువ తింటాను నేను కర్రీ కూరలు ఎక్కువ తినేస్తాను ఆ కూరలు కానీ కూరగాయలు ఎక్కువనే తినేస్తాను కాబట్టి నాకు ఆ అలర్జీస్ అన్నీ పోయినాయి ఒకప్పుడు నుండి అలర్జీస్ తుమ్ములు గిమ్ములు ఉండేది కదా స్టేజ్ మీద కూడా తుమ్మేటండి బాగా అవన్నీ మాయి చపాతీలు చిన్నప్పుడు అంతా రెండు తినేవాడిని యవన దశలు కూడా రెండు తినేవాడిని ఆల్మోస్ట్ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఒకటే చపాతీ తింటున్నాను పొద్దున పూట చాలామంది ఏమంటారంటే ఒకటే చపాతి తింటే నీకు మళ్ళీ ఇంతసేపు నిలబడి నువ్వు గంటలు గంట లెటర్ లెక్చర్ ఇస్తే నీకు ఎక్కడికెళ్ళొస్తుంది ఎలర్జీ ఏకం క్యూ ఎనర్జీ నీ తిండ్లకెళ్ళి రాదు అనే ఎనర్జీ మనకు ప్రమాణం చూపించింది అది ప్రకృతి సహజమైంది శక్తి అక్కడి నుంచి రావాలా ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం మనకుంది కాబట్టి మనం ఏమి తినాలనేది కూడా అవసరమా నాలెడ్జ్ హుషయ్యే అందుకే ఆ విషయాన్ని మనం జ్ఞాపనం చేస్తుంటాడు ఏమని జ్ఞాపనం చేస్తాడు నా ప్రజలు ఎందుకు నశించి జ్ఞానము లేక మై పీపుల్ ఆర్ డెస్ట్రాయిడ్ ఫార్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కాబట్టి మీకు నాలెడ్జ్ అవసరమా లేదా నాలెడ్జ్ లేకపోతే నశించిపోతామంటాడు కాబట్టి మనం నశించుకోకూడదు అంటే మనకి ఏం నాలెడ్జ్ అవసరం నాలెడ్జ్ ఈ లోకానికి సంబంధించింది కదా ఈ లోకంలో ఎట్లా బ్రతకాలనేది జ్ఞానము దైవికమైంది కాబట్టి పరలోకం పోవాలంటే జ్ఞానం అవసరం మనకి ఈ లోకంలో ఆయన కొరకు జీవించాలంటే నాలెడ్జ్ అవసరం నీ శరణాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడకపోతే సాక్షిగా ఉండగలవు కాబట్టి వీటి నియమాలు పాటించండి మీరు ఎంత దూరం ఉంటే బియ్యానికి అంత మంచిది ఎందుకంటే అది అది నీకు ఒక డ్రగ్ అడిక్షన్ లాగా మాదక ద్రవ్యంలాగా అది డ్రగ్ షుగర్ అనేది అడిక్షనే కదా కాబట్టి ఈరోజు కూడా పంపించాను నేను మీకు షుగర్ నుంచి దూరం కావాలంటే ఏం చేయాలని అంటే నేను పంపించిన ఒకటి యూట్యూబ్లో లింక్ ఒక సిక్స్ పాయింట్స్ సెవెన్ పాయింట్స్ ఎవరి అవి మీరు రేప పాటించండి పాటిస్తే మీకు షుగర్ మీద అలవాటు ఎందుకంటే పుట్టినది కొలది తల్లిదండ్రులు షుగర్ అలవాటు చేస్తారు పిల్లలకి కదా ఫ్యారెక్స్ అని ఇదని అదని అని తినిపిస్తారు షుగర్ అలవాటు చిన్నప్పటి నుంచి షుగర్ అలవాటు వాడు పెద్దైనా ఇంకా ఎక్కువ తినేస్తుంటారు షుగర్ అందుకే ఇండియాలో ఎక్కువ డయాబెటీస్ శరీరంలో అంత ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను అనుకుంటే బహుశా ఒక అర్ధ కిలో చక్కెరని తింటారేమో పొద్దున్నే సాయంత్రం వరకు అన్నీ లెక్క కడితే రెండు ఇడ్లీలు లేక రెండు దోశలు తర్వాత అన్నము మూడు పూటలు దాని తర్వాత మధ్య మధ్యలో ఛాయ్లు కాఫీలు ఇవన్నీ కలిపితే అనుకుంటే దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ షుగర్ తినేస్తున్నాం మనం కాబట్టి అట్లాంటివి మీ కొరకున్న నాలెడ్జ్ ట్రై చేయండి బొమ్మలు తయారు చేసి వాట్సాప్లో పెట్టి పంపండి చూస్ టుడే ఇడ్లీ తింటారా చక్కెర తింటారా ఇడ్లీ తిన్నా చక్కెర తిన్నా ఒకటే అన్నట్టు కాబట్టి అందుకే మనకి న్యాచురోపతి డైట్స్ ఏం చెప్తారంటే మీరు అన్నానికి అలవాటు పడ్డరు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు అలవాటు నుంచి బయట రావాలంటే అన్నంలో కల్పండి కర్రీ అంటారు ఎక్కువ కర్రీ ఉండాలా తక్కువ అన్నం ఉండాలా అప్పుడేమైతే అన్నం తిన్నా తృప్తి ఉంటుంది తక్కువ ఉంటుంది అన్నం కర్రీ ఎక్కువ ఉంటుంది కర్రీలో అంటే వెజిటబుల్స్ వల్ల అన్ని వైటమిన్స్ మినరల్స్ ఉంటాయి కాబట్టి నీచరానికి కావాల్సిన ఆ పోషక పదార్థాలు అందులో ఉంటాయి కానీ అవి కూడా వేస్ట్ ఎందుకంటే డెబ్బై డిగ్రీల టెంపరేచర్ కంటే ఎక్కువ ఉడకబెడితే అందులో ఉన్నాయి అన్నీ కూరలు హాఫ్ బాయిల్డ్ కూరలు తింటున్నారు అక్కడ మన దేశంలో మన తినరు మన లాభం ఇది తినేదంతా చచ్చిపడినది ఆహారమే రుచికరంగా మసాలాలు వేసుకుంటారు ఏం లాభం శరానికి అవయ్యే వాళ్ళకి ఎటువంటి పోషక పోషక విలువలు దొరుకుతాయి కాబట్టి మన శరాలు కృషించిపోతున్నాయి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవుతున్నాయి అన్ని రకరకాల రోగాలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ కొత్త సంవత్సరంలో మీరు ఏమన్నా తీర్మానించుకోండి కొత్త సంవత్సరం పాటిస్తారు కదా మీరందరూ పాటించాలే నేను వాడుకోవాలి పాటించాలనుకున్నాను కొత్త సంవత్సరం అని కాదు కానీ ఇల్లీగల్గా ఏది డౌన్లోడ్ చేయదలుచుకోలేదు ఇంటర్నెట్ల నుంచి మనం దేవుని పాటలని డౌన్లోడ్ చేసుకుంటున్నాను ఎక్కడికి ఇంటర్నెట్లకి వెళ్ళి సి సాంగ్స్ లేక ఆ మూవీస్ అవన్నీ డౌన్లోడ్ చేసుకోవాలి ఇంటర్నెట్ల నుంచి అవి ఇల్లీగల్ అంటే ఒక రీతికి చెప్పాలంటే దొంగతనం అన్నట్టు డబ్బులు కట్టకుండా ఏవి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంటర్నెట్ల నుంచి చెయ్యొద్దు డబ్బులు కట్టకుండా డౌన్లోడ్ చేసినామంటే అది ఇలీగల్ అన్నట్టు అంటే వాడు ఫ్రీగా ఇస్తే ఓపెన్ సోర్సు ఫ్రీ డౌన్లోడ్స్ అని చెప్తే అది పర్లేదు కానీ ఎవరిదో డబ్బులది దాన్ని పెడితే వీడియో డౌన్లోడ్ చేసుకోవడం అది దొంగతనంతో పోల్చబడింది కాబట్టి డిసెంబర్ ఫస్ట్ నుంచే స్టార్ట్ చేసిన స్టార్ట్ అవన్నీ బంద్ చేసిన మొత్తం క్లీన్ చేసిన ఇంట్లో ఎక్కడెక్కడ మూలాలలో ఏమున్నాయి అన్నీ డెలీట్ చేసేసిన హార్డ్ డిస్క్లు ల్యాప్టాప్లు కంప్యూటర్స్లో ఎక్కడ ఉన్న ఆ పాటలు అన్నీ క్లీన్ మొత్తం అయితే మా ఆఫీస్లో నేను చెప్పినా ఇట్లా నేను చేస్తున్నాను కొత్త సంవత్సరం అంటే నాకు డిసెంబర్ అనే స్టార్ట్ అయింది కొత్త సంవత్సరం కానీ చెప్తున్నాను కొత్త సంవత్సరం నుంచి ఇట్లా కష్టంగా సార్ అట్లా ఇంపాసిబుల్గా సార్ అంటుంటే నేను డిసెంబర్ అనేది నేను స్టార్ట్ చేసిన ఆల్రెడీ వన్ మంత్ అయిపోయింది పాసిబులే కదా సాధ్యమే కదా కాబట్టి ఎవరి కూడా ఆశించొద్దు మనం నీ పొరుగు అనేది ఏది కూడా ఆశించకూడదని వాక్యం ఉంది కాబట్టి మనం ఎవరిది ఏం ఆశించద్దు కావాలంటే మనమే పాడుకుంటాం మనమే ఇంటర్నెట్లో పెట్టుకు కావాలంటే మనమే పాడినాయి మనం మొబైల్ ఫోన్స్లో పెట్టుకొని వినుకుంటా కదా నేను బాడిన పాటలు నేనే వినుకుంటా మీకు తెలుసా మీరు పిచ్చోర్ రానుకోవచ్చు కదా కానీ నేను ఎప్పుడో తా చాలా కాలం కిందట ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్యాసెట్స్ రిలీజ్ చేసిన ఆ పాటలు దొరికితే కన్వర్ట్ చేసుకొని ఎంపీ రీఫ్రెన్స్ లాగా పెట్టుకొని నేను చౌక్కు పెట్టుకొని వినుకుంటా పోతాను మంచిగా ఉంటుంది కదా అవకాశం ఉంటే ఎవరైనా ఫ్రీ క్యాసెట్ సిడీస్ ఇస్తే అవి పెట్టుకొని వినుకుంటా పోతాను కానీ ఇక మీద డిసైడ్ చేసుకున్నాను ఏంటంటే ఇల్లీగల్గా ఏవి డెవలప్ చేయదు ఎందుకంటే నాకు ఒక ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి దేవుడు ఇవన్నీ విషయాలు మీ సేవకి కొన్ని అడ్డంకులు ఉన్నాయి ఎందుకు ఇంకా బహు బహు విశేషమైన సేవ మీరు చేయలేకపోతున్నారు అంటే కొన్ని అడ్డంకులు చూపించింది దేవుడు నాకు అందులో ఇది ఒక అడ్డంకు అర్థమవుతుందా ఏంది ఆ అడ్డంకం అంటే నువ్వు ఇలీగల్గా డౌన్లోడ్ చేస్తున్నావు ఇంటర్నెట్ల నుంచి అంటే ఒక రీతిగా దొంగతనం సంపొచ్చింది కాబట్టి అవన్నీ ఒప్పుకున్నాను విడిచిపెట్టేసినను విండోస్ కూడా ఈరోజు లైసెన్స్కి అప్లై చేస్తాను విండోస్ సాఫ్ట్వేర్ తెలుసు కదా కంప్యూటర్ స్టార్ట్ కాడానికి విండోస్ అని అంటారు అది ఫిఫ్టీన్ హండ్రెడ్ లైసెన్స్ ఉంది అది లే చేసుకుంటే అది కూడా న్యాయబద్ధంగా ఉంటుంది అన్నట్టు కంప్యూటర్ కూడా న్యాయబద్ధంగా ఉంటుంది అన్నట్టు ఏమైనా న్యాయబద్ధంగా ఉంటాయి కాబట్టి మీరు మనం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ నేను ఫ్రీగా చేసేస్తాను అంటే కొత్తమంది నువ్వు ఫ్రీగా చేసేస్తున్నావు అంటే నువ్వు దొంగదానికి నాకు కాబట్టి వాటిని మనం త్వర క్లీన్ చేసుకోవాలి ఆ పొరుగు మనము మనం ఇస్తాం మనుషులకు ఫ్రీగా కానీ ఇతరుల నుంచి మనం ఏం తీసుకోవద్దు సరే గిఫ్ట్స్ ఇస్తారు అది డిఫరెంట్ ఇష్యూ కానుకలు ఇస్తారు అవన్నీ వేరే నేను చెప్పేది ఏంటంటే పొరుగువాడిని ఏది మనం ఆశించకూడదు ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం అంటే కొత్త సంవత్సరం నేను చెప్తలేను ఇక మీదట మనం ఎవరిని కూడా ఏది కూడా ఆశించొద్దు అది మన కొంచెం అడ్డంకంగా ఉంది కాబట్టి దాని నుంచి మనం త్వరగా రిలీజ్ కావాలా కాబట్టి ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించబోతున్నాం ఆసక్తికరంగా ఉంది కదా ఏం చెప్పబోతున్నారు ఏం చూడబోతున్నాం అనేది చాలా మందికి ఉండొచ్చు కదా ఏముంటుంది చెప్పండి మీరు అని కొంచెం కష్టమే కదా ఊహించడం అయితే ఆ ముద్ర సీలింగ్ ముగింపు దశలో ఉన్నాము అన్న అంశము నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు సీలింగ్ ముగింపు అయినాక ఇక్కడ చూసిన ఈ యొక్క శ్రమలు ఈ ఆరు ముద్రలకు సంబంధించిన శ్రమలన్నీ స్టార్ట్ అయిపోయి ముగింపు దశకు వస్తున్నాం ఇవి సంవత్సరాల నుంచే ఆరంభమైనవి మన టైంకి ముగిస్తున్నాయని దేవుడు చూపించింది మనకి ఆరో ముద్రలో మరణకాండ చాలామంది మరణిస్తూ ఉంటారు కదా అక్కడెక్కడో ఆఫ్రికా నార్త్ ఆఫ్రికాలో చర్చి మీద పోయి పడ్డారంట బాంబుస్ ఈ సూసైడ్ బాంబర్స్ ఆత్మాహుతి చేసుకుంటే వాళ్ళు కాబట్టి మరణకాండ క్రిస్మస్ టైంలో వీళ్ళందరూ పోయి పడతారు చర్చల మీద వాడికి ఏంటంటే నేను అట్లా చనిపోతే నేను పర పరలోకానికి పోతాను అనేసి వాడి విశ్వాసం అది వాడిని అట్లా మోసగిచ్చారు కానీ ఎక్కడ లేదు కురాన్లు ఆ రీతిగా ఎందుకంటే మనం కురాన్ కూడా చదువుతాం కాబట్టి మనకు తెలుస్తుంది కాబట్టి అవన్నీ చూసి కూడా మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఖచ్చితంగా ఆయన ఈ లోకంలోనికి రాబోతున్నాడు కాబట్టి దానికి సంబంధించిన విషయాన్ని నేను చూడబోతున్నాను చూపించబోతున్నాను కాబట్టి ఈరోజు నుంచి మనం చివరి బూరా అన్న అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం చివరి బూరా అంటే ఏడవ బూర అంతే కదా ఏడవ బూర అన్న చివరి బూర అన్న ఒకటే కాబట్టి పాత నిబంధన కాలం నుంచి మొదలుకొని ప్రకటన గ్రంథం చివరి వరకు ఈ చివరి బూరకు సంబంధించిన అంశాలను మనము చూడబోతున్నాం దానికంటే ముందు మొదటి వాక్యం ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పదవచనం ఇది చాలా ముఖ్యమైన వాక్యం ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పదవచనంలో యుహాను భక్తుడు ఒక విషయం గురించి మాట్లాడుతున్నాడు యుహాను జబదయ్ కుమారుడు కదా నేను ఆత్మావశుడు అని అంటున్నా అంటాడు కదా ప్రభు దినము బాగా అర్థం చేసుకోండి ప్రభు దినం ఏందంటే చాలామంది చర్చ సండే అంటారు కదా ప్రభుదినం అంటే సండే అంటారు మనం అర్థం చేసుకోవాలా ప్రభు దినం ఇదేం సంబంధించి ప్రభు దినం దేని సంబంధించింది ప్రతిరోజు ప్రభు దినమే కరెక్టే తర్వాత సువార్త ప్రకటించబడ్డే దినం ఓకే ఆయన ఈ లోకంలో అడుగుపెట్టే దినం ఆయన ప్రతి నేత్రం ఆయనను చూసే దినం ప్రభుదినమే కదా కాబట్టి యోహాను భక్తునికి కనిపించేది ఏంటంటే మన ప్రభువు ఏ రీతి ఉన్నాడు అక్కడ అనేది చూపిస్తుంది కాబట్టి ఈ యొక్క యుగ సమాప్తి చివరికి అయినాక అందరూ ఆయనని ముఖాముఖిగా చూసే దినం అది ప్రభుదినం కాబట్టి అది ఫైనల్ అన్నట్టు ఇంకా దాన్ని ఇంగ్లీష్లో మనము ఇంకా బాగా చెప్పుకోవాలంటే మనము డేట్స్ అంటారు కదా డేటింగ్ అంటారు వీళ్ళు డే యవనస్తులు డేటింగ్ అంటారు డేట్ అంటే ఏంటంటే నువ్వు కలుసుకపోయే దినం అనట్టు కాబట్టి డిఇటీ అంటే దేవుడు దేవుని కలుసుకునే దినం ప్రభు దినం అంటే డేట్ విత్ ద డిఈఈటి అంటారు ఇంగ్లీష్లో కాబట్టి మన ప్రభుని ముఖాముఖిగా కలుసుకునే దినంని ప్రభు దినం అయితే వ్యవహాను భక్తుడు ఆత్మలో దాన్ని చూస్తున్నాడు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుండే మొదటి అధ్యాయము పదో వర్షంలో చూడండి ఎవరన్నా ప్రభు దినమందు చూడండి ఆత్మవశుడు అంటే కంప్లీట్ గా సంపూర్ణంగా ఆత్మ ఆ దినంలో ఉన్నాడు ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నువ్వు ఉదయం లేసి వర్షం ప్రార్థన చేసినప్పుడు కంప్లీట్ గా నీ కంట్రోల్కి వెళ్ళి వెళ్ళిపోతావు నువ్వు నీ శర్రం కంప్లీట్ కంట్రోల్కి వెళ్ళి వెళ్ళిపోతుంది ఆయన ఆత్మలోనికి ఆ అనుభవంలోనికి మనం పోవాలా ఆత్మవశులైనప్పుడు నీకు ఇవన్నీ దర్శనాలు అనిపిస్తాయనేది అక్కడ దేవుడు మనకి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నీకు పర్లోకప్పు దర్శనాలు కలగాల ప్రవచనాత్మకమైన దర్శనాలు కలగాల రాబోదినాల్లో ఏం జరగబోతున్నాయో అన్న విషయాలు మీకు చూపించబడాలంటే దేవుడు నాకు పోయిన ఒక విషయాన్ని జ్ఞాపకం చేసింది నీ జీవితము నాజీరు చేయబడ్డ జీవితమా అనేది ఒక ప్రశ్న మీకు తెలుసు సంశోని తన తమ తల్లిదండ్రులు నాజీరు చేశారు నాజీరు అంటే ఏంది నాజరీన్ సంపూర్ణంగా దేవుని కొరకు సమర్పించబడ్డ జీవితం కానీ ఆయన నాకు ఆ లాస్ట్ లాస్ట్ నేను అనుకుంటా సండే అనుకుంటుంది నేను ధ్యానిస్తున్నాను నాకు ఆ ఆలపన అంటే ఆయన ఆయన మన హృదయంలో ఉంటాడు కాబట్టి మనకు అవన్నీ చూపిస్తూ ఏంటంటే నువ్వు నాజీరు చేయబడ్డ వాడవే కానీ సంపూర్ణంగా ఈడ్ అయినవా నువ్వు ఆయన కొరకు సమర్పించబడ్డ వాడవే కానీ దివారాత్రంలో అటువంటి సమర్పణ జీవితంలో నువ్వు ఉన్నవా అన్న ప్రశ్న అటువంటి సమర్పణ జీవితంలో లేకపోతే నువ్వు విశేషమైన అద్భుతాలు నీ సేవ జీవితంలో చూడలేవు అనేది నాకు ఒకటి బయలుపరచబడింది మనం ఎర్లీడేస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అగో సేవలో చూసినట్లు అద్భుతాలు ఇప్పుడు మనం చూస్తలేము అంటే మీరు అనొచ్చు మనం కేవలం దేవుని వాక్యాన్ని జస్తున్నాం కదా దేవుని వాక్యాన్ని పరిచయంలోనే ఉన్నాం కదా కానీ మన ప్రార్థన ద్వారా విశేషమైన అద్భుతాలు జరుగుతున్నాయా అన్న ప్రశ్న మీకు రావాలా లేదా మనం ఎందుకు రావట్లేదు మీకు ఒక ప్రశ్న నాకు వచ్చింది ఆ ప్రశ్న ఆ రోజులలో అసలు తలలైతే చేయి పెట్టకముందే మనసులు దందని పడిపెట్టేవాళ్ళు మన సేవలో బాప్తిజం ఇస్తేపుడు నాకు ఒకసారి నీళ్ళల్లో ఒక అన్నదమ్ములు ఇద్దరు వాళ్ళిద్దరు అప్పుడే కొత్తగా రక్షణ పొందినారు భార్య భార్యభర్తలు నలుగురు ఒకేసారి వాళ్ళు అంత నీళ్ళల్లో నేను ఇంకా ప్రార్థన కూడా చేసి చేతులు ముంచలేదు అప్పుడే వాళ్ళకి ఇంకా బాప్తిజం కూడా కానీ పరసురాత్మ మీదకి వచ్చేసిన వాళ్ళు అట్లా అద్భుతాలు జరిగేది ఆ రోజులలో అంటే అంత పవర్ఫుల్గా దేవుని యొక్క అనైక్యం మనలో ఉండే ఇప్పుడు లేదని చెప్తాను నేను ఇప్పుడు మనం ఆయన అభిషేకాన్ని సంపూర్ణంగా వాక్య ధ్యానం కోరికే వాడుతున్నాం కానీ అద్భుతాల కొరకు మనం వాడలేదు ఎందుకంటే ఆ కేవలం అద్భుతాల కొరికే మనం ప్రయాసపడ్డాం ప్రార్థనలు చేస్తే దేవత స్వస్థతలు పొందాలి హాస్పిటల్స్ వల్ల స్వస్థతలు పొందిన మనుషులు డాక్టర్ల కంతో రోగాల నుంచి విడుదల మనుషులు ఇప్పుడు మనకు మనము ఎవరు చూడని రీతిగా చూడగలుగుతున్నాం అంటే ఒక్కొక్క దశలో ఆ రీతిగా తీసుకెళ్తుంది ఇప్పటికీ కూడా ఎందుకు అవి జరుగుతలేవు అప్పుడు జరిగినాయి ఇప్పుడు కూడా జరగాల కదా ఆయన నిన్న నేను నిరంతరం ఏకరీత ఉన్న దేవుడు మనకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవసేవలో జరిగిన అద్భుతాలు ఇప్పుడు ఎందుకు జరుగుతలేవు అంటే ఖచ్చితంగా మనలో ఏవో సటన్ లోపాలు ఉన్నాయి అన్నట్టే కదా అది నాకు ప్రభువు చూపిస్తున్నాడు ఎందుకంటే నువ్వు సంపూర్ణంగా సమర్పించబడ్డ జీవితంలో నువ్వు లేవు కాంప్రమైజ్డ్ లైఫ్లో ఉన్నవు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి దానికి సంబంధించి వేరే ఒక టైంలో మీకు ఎప్పుడైనా వాటిని చూపిస్తాను ఏ రీతిగా మన జీవితాలు అంటే కొంచెంసేపు సమర్పణలుగా కనిపిస్తాము మరి కొంచెంసేపు బయటకు వచ్చేస్తాం ఈ లోకాతీతంగా ఈ లోకంలో ఉంటాం అంటే పరిశుద్ధంగానే ఉంటాం అంతా బాగానే ఉంటుంది కానీ ఆయన ఆయన ఆత్మవేషంలో ఉండము అది పాయింట్ అక్కడ అర్థం చేస్తున్నాము అర్థం చేసుకుంటున్నాను నేను ఆత్మవశుడు నైతిని అంటే ఆత్మవశుడు అంటే ఆత్మ కంట్రోల్కి వెళ్ళిపోయినను అంటున్నాడు నాకు కూడా అనుభవం జరిగింది నీకు జరిగిన అనుభవం ఆయన ఆత్మలో కంట్రోల్కి వెళ్ళిపోయినప్పుడు నీ శరణంలోకి ఆత్మ వెళ్ళిపోతుంది ఈ శరణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అటువంటి అనుభవంలో మనం పోయిన వాళ్ళు చాలామంది మనలో కాబట్టి అటువంటి కంట్రోల్లో పోయినప్పుడు ఫస్ట్ టైం నాకు జరిగినప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లాగా ఆత్మ వెళ్ళిపోతే భయమే కదా అది ఎక్కడో గాలినికి వెళ్ళిపోతే భయం అది వెళ్ళిపోయి ఎంతో పైకి వెళ్ళిపోయి కింద నా శవాన్ని బాడీని చూస్తుంటే నాకు భయం వేసిపోయి ఆ భయం వేస్తే మళ్ళీ పైకి వచ్చి కిందికి వచ్చేసిన కిందికి వచ్చి బాడీలకి వెళ్ళిపోతుంది ఇటువంటి అనుభవాలు చాలామంది జరుగుతూ ఉంటాయి అవన్నీ మనం చెప్పాం పబ్లిక్లో ఎందుకంటే ఏదో వింతరకమైన సేవరా ఎందుకు వస్తే తలనొప్పి అని వెళ్ళిపోతారు మనుషులు మనం ఏంటంటే ఇవన్నీ చూపించకుండా సరళత ఆయన ఆయనలో ఉన్న సరళత సామాన్య జీవితం పశుద్ధతతో ఈ యొక్క వాక్యాన్ని మనుషులను చూపించి ప్రవృత్తితో నడిపించుకోవాలనే ప్రయాసాలను మనం ఉన్నాం ఆర్డినరీ పీపుల్కి ఇవన్నీ అర్థంగా మనం చెప్పే ఈ అనుభవాలు ఈ ఆత్మీయ అనుభవాలు వాళ్ళకి అర్థం కావాలి ఆర్డినరీ పీపుల్కి కాబట్టి మనం వాటన్నింటినీ చూపించుకొని మనం గొప్పగా ఫీల్ అయ్యేది ఏముంది అక్కడ కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శరణ్ణి విడిచి కొట్టాలి కాబట్టి ఒక రోజు అనేది విషయాన్ని జ్ఞాపకం తీస్తున్నారు దేవుడు అక్కడ ఆ అనుభవం నీకు ఇచ్చి మనమందరం అక్కడ పోవాలి కాబట్టి ఈ పన్ను త్వరగా ముగించుకోండి ముగించుకొని దీన్ని విడిచిపెట్టేసేయండి ఇది ఒక పని కొనికి అప్పగించబడింది నీ శర్రాన్ని కానీ అసలైంది నీ ఆత్మ కదా అది ప్రభుత్వంతో పోవాలి కాబట్టి అక్కడ పోవాలంటే త్వర త్వరగా ముగించుకోవాలి నీకు అప్పగించబడ్డ పనులు అప్పుడు అక్కడ పోయినప్పుడు నమ్మకమైన మంచి దాసరా మంచి దాసరాలా అన్న బిరుదు మనకు అనుగ్రహిస్తాడు దేవుడు కాబట్టి దాని కొరకు మనం ప్రయాసపడుతున్నాం కాబట్టి ఆత్మావర్షణం ఆయన ఆత్మావర్షంలోకి మనం వెళ్ళాలా ఈ యొక్క మొదటి వచనం మొదటి అధ్యాయము పదో వచనంలో మనం నేర్చుకుంటున్నాం అప్పుడు ఏం జరిగింది అనేది చెప్తుండ్రు నువ్వు ఎప్పుడైతే ఆయన ఆత్మవశంలో ఉంటావో ఏం జరుగుతుంది చూడండి పదవశంలో బాగా అర్థం చేసుకోండి వంటి నువ్వు చూసినది రాసి ఆ ఏడు సంఘాల గురించి మాట్లాడుతున్నావు అక్కడ కదా ఎఫెస్ ఫిలజెల్ఫియా లవదకి అంతే ఏడు సంఘాలు అవి ఆ ఏడు సంఘాలకి రాయమన్నాడు కదా రాసి పంపమన్నాడు ఉత్తరంలాగా కాబట్టి ఈ ఏడు సంఘాలకి ఈ ఉత్తరం రాయమని పంపించింది అసలు ఈ ఏడు సంఘాలు లేవి రోజు ప్రకృతి సజ్జంగా లేవు నేను మీకు చూపించిన ఎక్కడ ఉండేది ఒకప్పుడు కదా చాలా కాలానికి రికార్డింగ్స్తో మీకు కనిపిస్తాయి ఈ ఏడు సంఘాలు ఒకప్పుడు ఉండే ఎక్కడ ఉండేయంటే గ్రీస్ దేశము టర్కీ బార్డర్లు ఉండే ఒకప్పుడు అది గ్రీస్ దేశంలో ఉండే ఆ ఏడు సంఘాలు దాని తర్వాత నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్ నైన్టీన్ హండ్రెడ్ ఆ సంవత్సరాల వరకు గ్రీస్ దేశంలో ఉండే అయితే టర్కీ టర్కీకి గ్రీస్కి ఒక ఒప్పందం జరిగింది అప్పుడు టర్కీకి ఆ స్థలాలు వచ్చేసింది ఏ ఈ ఏడు సంఘాలున్న స్థలాలు అప్పుడు ఏమిందంటే టర్కీ ఆ ఏడు సంఘస్తుల మనుషులు ఇంకా ఉంటారు కదా రెండు సంవత్సరాలు ఉన్నారు ఆ కుటుంబాలు ఆ శిథిలం అయిపోయిన మందిరాలు ఉన్నాయి ఇంకా ఆ ఏడు సంఘాలు అక్కడక్కడ ఆ మనుషులు అందరినీ గ్రీసు దేశానికి పంపించేసారు ఆ ఒప్పందం ప్రకారంగా చేసి బార్డర్ కి సీలింగ్ చేసేసారు మన పాకిస్తాన్ ఇండియా బార్డర్ సీలింగ్ ఎట్లా మధ్యలో బాబ్డ్ వైర్తో అట్లా సీల్ చేసేసి టర్కీ ఏం చేసి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ మొత్తం కూలగొట్టేసినాయి ఆ సంఘాలను అంటే శిథిలం ఉంటే అవి అప్పటికే రెండు వందల సంవత్సరాల క్రితం అవన్నీ చేసి ఈరోజు అడ్రోజ్ లేకుండా ఆ ఏడు సంఘాలను అయితే మనం అనొచ్చు టర్కీ దేశస్థులు అంత కఠినంగా చేశారు అని మనం అనడానికి వీలలేదు ఎందుకంటే ప్రభు ఆకలేనిది ఏమి నెరవేరదు మనం ఎప్పుడైనా ఎందుకు ప్రభు అది జరిగింది అని అనడానికి వీల్లేదు ఆయన ఇష్టము ఈ సృష్టి అయినది కదా ఆయన సృష్టించుకుంటే దీన్ని ఆయన ఇష్టం కదా నువ్వు అవన్నీ ప్రశ్నించడానికి ఈ లోకంలో ఏం జరిగినా ఆయన ఆక్యలేనిది జరగదు తల వెంట్రుకలో ఒకటి కూడా రాలేదు తర్వాత ఎందుకు రాలే రాలితే నష్టం చెప్పండి ఈ తల వెంట్రుకలో ప్రతి ఒక్కటి లెక్కింపబడిందని ఉందా లేదా మన నేను తర్వాత తెచ్చుకుంటాను జోక్ చేస్తే జీరో చెప్తున్నా తల వెంట్రికల్లో ప్రతిదీ లెక్కింపబడినట్టు అర్థమేం చెప్పండి నీ జీవితానికి సంబంధించి తల వెంట్రికలు నీ కాబట్టి నీ జీవితంలో నీ జీవన విధానం అంత లెక్కింపబడుతుంది ఇది లెక్కకు సంబంధించింది కదా మనము యహెచ్కల్ గ్రంథంలో చూస్తాం కదా ఐదవ అధ్యాయం తల వెంట్రకలకు కదా అది తల దేని సూచిస్తున్నాయి మనుషులను సూచిస్తున్నాయి అని చెప్తాడు కాబట్టి మనుషులు అందరూ లెక్కింపబడుతున్నారు వేస్తే కొలత వేస్తే మనుషుల జీవితాలు ఎట్లా ఉన్నాయనేది క్రైస్తవ జీవితం ఆయన లెక్కిస్తున్నాడు మన అందరినీ కాబట్టి ప్రతి క్షణము ఆయన లెక్కకు మనము అనుగుణంగా ఉన్నామా లేదా అనేది చూసుకోవాలా మనం అందుకే ప్రభావ్వా నువ్వు నన్ను లెక్కింపజేస్తే నేను ఎట్లు చూపించండి ప్రవ్వ అంటే ఖచ్చితంగా చూపిస్తాడు సంపూర్ణంగా సాగిపోదాం ఎందుకు చెప్పిండే ప్రతిరోజు చెక్ చేసుకోమంటున్నాడు నీ లెక్క కాబట్టి చూడండి ఏం జరిగిందో మరోసారి చదవండి సార్ పదవ ప్రశ్న ప్రభు ఆత్మవసే ఎటువంటి స్వరం అదిధ్వని అంటే బూరధ్వని వంటి గొప్ప శబ్దం అది కాబట్టి బూరద్నికి సంబంధించింది అంటే అది ఒక గొప్ప శబ్దము అది ఎవరిది చెప్పండి ఆ బూరధ్వని మీరు చెప్పాలి ఎవరుదన్నా ఎవరుదా భూరధ్వని ఏడు దూతలు బూరలు పూజినట్లు మనం చూస్తున్నాం ఆరు దూతల బూరలు పూజినప్పుడు ఏం జరిగింది అన్ని ధ్యానించడం మనం ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ అయితే అటువైన డిసెంబర్ నుంచి మూడు డిసెంబర్ వరకు కరెక్ట్ వన్ ఇయర్ ఆరు బూరలకు సంబంధించిన కాబట్టి ఏడు దూతలు బూరలు ఊదినప్పుడు ఆ బూర దేనికి సంబంధించిందంటే ఇక్కడ చూడండి ఈ బూర ఎటువంటి ఇది ఒక శబ్దం మరొకసారి చదివేని వంటి గొప్ప స్వరం కాబట్టి బూరధ్వని స్వరానికి సంబంధించింది స్వరం అంటే నోట్ల నుంచి వచ్చేది కదా మాటకు సంబంధించింది కేవలం ఊదరం కాదు కాబట్టి మాటకు సంబంధించిన నోటు నుంచి వచ్చేదాన్ని స్వరం అంటుంది గూర అంటే అంత పెద్ద స్వప్న ఉండండి కొందరు మాట్లాడితే అటెండ్ ఉంటుంది స్వప్న వాళ్ళు మాట్లాడుతుంది ప్రభుత్వం వాళ్ళు మాట్లాడతాడు ఆయన స్వరం అటెండ్ అవుతుంది చూడు చూడండి ప్రాణాంబము నాలుగవ గేమ్ మొదటి వచ్చినప్పు ఈ సంగతులు ఈ సంగతులు జరిగిన తర్వాత జరిగిన తర్వాత నేను చూడగా నేను చూడగా అదిగో అదిగో పర్లకమందు పర్లకమందు ఒక తల్పు ఒక తల్పు కరవడి ఉండేనా కరవడి ఉండలేదు మరియో మరియో నేను మొదట నేను మొదట మీన స్వరం చూడండి ఎకడి విద స్వరం పద వస్తు అది అదీను కొద్దిగా మీన స్వరం మొదట మీన స్వరం మూరధని బయినాకో చూడండి ఆ పరవేటిది మాటడగా వినికి ఔరధని ఆ స్వరం ఎట్టుంది గూరధ్వని వంటిది అది ఏం చేస్తుందట మాట్లాడుతుందట అంటే ఆ గూరధ్వని మన మానవ స్వరం లాగా ఉంది అన్న విషయం జ్ఞాపం చేస్తున్నది తర్వాత నాతో మాట్లాడినట్లు ఏంటి అంటున్నాడు ఆ గూర శబ్దము మన గూరే సాధారణంగా దాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు అది ఎవరో ఒక మ్యూజిక్ లా తెలిస్తారు కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ మటుకు అది ఒక మనిషి యొక్క స్వరం లాగా ఉందన్న విషయాన్ని మనకు చూపిస్తున్నాడు ప్రభు కాబట్టి ప్రభు మాట్లాడుతు అది ఆయన స్వరం అనేది అక్కడ మనం చూస్తున్నాం చూడండి ఆ మాట అనేవాడు ఇక్కడికి ఎక్కిరమ్ము ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదును కాబట్టి ఇక్కడికి ఎక్కిరమ్ము అంటున్నాడు అంటే మీరు అప్పుడు ఏమని అర్థం చేసుకుంటారు చెప్పండి ఇక్కడికి ఎక్కి రమ్మని నాలుగవ వర్షం ప్రజము నాలుగవ అధ్యాయము మొదటి వర్షము గురించి మతపరమైన క్రైస్తవ జీవితంలో ఏమనుకుంటారు తెలుసా నాలుగవ అధ్యాయము మొదటి వర్షంలో యువహాను భక్తునికి దేవుడు చూపిస్తుండేమని అంటే ఇక్కడికి ఎక్కీరామంటు కాబట్టి సంఘము ఇక్కడ ఎత పడుతుంది అని చెప్తారు ఎక్కడ ఏ అధ్యాయంలో నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయకే సంఘం ఎత అని చెప్తారు అన్ని ఐదవ అధ్యాయం నుంచి స్థాయి ధ్యానించారు సంఘంలో జరుగుతున్న బలమైనది నాలుగవ అధ్యాయంలో సంఘం ఎతబడుతుంది కాబట్టి ఐదవ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు ఇరవై కదా ప్రారం ఇరవై అధ్యాయం చివరి అధ్యాయం వరకు ఇంకా ధ్యానించిన అవసరం లేదన్నట్టు దాన్ని లైట్ తీసుకుంటారు అట్లా ఆయన ప్రభు యొక్క వాక్యము రాబో దినాలకు సంబంధించిన వాక్యాలు వాళ్ళు అవకాశాన్ని పోగొట్టుకున్నారు మతపరమైన జీవితం ఎందుకంటే నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము మొదటి వర్షంలో సంఘం ఎగబడుతుంది దాని ఇంగ్లీష్లో ర్యాప్చర్ అంటారు కదా సంఘం ఇక్కడ ర్యాప్చర్ అయిపోతుంది కాబట్టి ఇంకా మనకి ఈ లోకంలో జరిగే ఆ యొక్క ఉపద్రవంతో మనకేం పని మనం వాటి అన్నిటినీ తప్పించుకుంటున్నాము మనము సంఘం ఎతబడుతుంది అని బోధిస్తారన్నట్టు కానీ ఈ బోధ దానికి సంబంధించిందా చూడండి సార్ మళ్ళీ సార్ ఏ సంగతులు జరిగిన తర్వాత ఏడు సంఘాలకు హెచ్చరికలు చెప్పిన తర్వాత తర్వాత నేను చూడగా పరలోకంలో ఒక తెరవబడను మరియు నేను మొదట విన్న స్వరము ఆ స్వరము బూరధ్వని వాళ్ళే ఉంటుంది మన ప్రభు స్వరం అట్లుంటుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది మన ప్రభు స్వరం అట్లా ఉంటుంది కాబట్టి ఆయన ప్రభు స్వరము ఎట్లుంటుంది చెప్పండి మనం నిలబడితే ఆయన స్వరం ఎక్కడి నుంచి వినిపించాలి నీకు ఎవరి ద్వారా వినిపించాలా ఎవరైనా కానీ ఇక్కడ ఎవరు నిలబడినా కూడా ఆయన స్వరం వినిపిస్తుంది నా ద్వారా వినిపిస్తుంది మీ నిలబడి మీరు వాక్యం చెప్తే మీ ద్వారా నాకు వినిపిస్తుంది ఆయన ఎవరినైనా వాడుకుంటాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఆ ఏడు దూతలన్నీ ఏ రీతిగా వాడుకున్నాడు దూత అంటే క్రైస్తవ సంఘ దూత అంటే క్రైస్తవ సంఘం సేవకుడు సేవకురాలు అని అర్థం కాబట్టి ఆయనకి ఏ భేదం లేదు కదా స్త్రీ పురుషు భేదమే లేనే లేదు అది క్రైస్తవ సంఘంలో మతంలో కనిపిస్తున్నట్టే భేదాలు కానీ ఇక్కడ మటుకు దేవుని యొక్క స్వరము అన్న విషయాన్ని ఈ యొక్క బూరకు సంబంధించిన మనకు చూపిస్తున్నాడు దాని తర్వాత ఎనిమిదవ అధ్యాయము ఇది మనకు ఈష్ణ వాక్యాలు ఇవన్నీ చాలా పదమూడవ వర్షంలో మరియు నేను చూడగా ఆకాశ మద్యమున ఒక పక్షి రాజు ఎగుర్చు చూడండి బూరలు ఊదవచ్చున్న అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి ఇంతకుముందు ఏమో మన ప్రభు స్వరము బూరలాగా ఉంది ఇక్కడికి వచ్చినప్పటికీ ఎనిమిదవ ఈ స్వరం చూడండి ఎవరు ఇప్పుడు ఈ స్వరం ఎవరి నుంచి వస్తుంది బూరల స్వరము దూతల నుంచి వస్తుంది కదా కాబట్టి బాగా చేసుకోండి దేవుని స్వరము దూతల ద్వారా ఇప్పుడు బయలుపరచబడుతుంది అన్న విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి బూరలు దేవుని స్వరాన్ని సూచిస్తున్నాయి దేవుని హృదయంలో నుంచి వస్తున్న వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి కాబట్టి అది ఏ రీతిగా వస్తుంది యో బాప్తి యోహానుభక్తునికి ఏమో బూరల బూర శబ్దం వంటి స్వరం వినిపించింది ఎనిమిదవ అధ్యాయానికి వచ్చేటప్పటికీ అవి దేవదూతల ద్వారా బయలుపరచబడుతుంది దూతల ఉంది కదా ఇక్కడ దూతల ద్వారా బయలుపరచబడుతుంది దాని తర్వాత అదే రీతిగా మనం చూస్తాము ఇంకా తక్కిన ఆ ఎనిమిదవ అధ్యాయమంతా ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయం వరకు తక్కిన దూతలంతా బూరలు ఊదన మనం చూస్తూ ఉంటాం కదా కాబట్టి బూర అనేది మనం చాలాసార్లు ధ్యానించినాము దేవుని యొక్క వార్నింగ్ ఆయన వార్నింగ్ కి సంబంధించింది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం ఇప్పుడు మరి విషయాలు ఆ బూరకు సంబంధించి మనం ధ్యానించబోతున్నాం చూడండి ప్రకటన గ్రంథము పదవ అధ్యాయము ప్రకటన గ్రంథము పదవ అధ్యాయము ఏడవ వచనం అది ఏడవ దూత పలుకు దినములు కతేవెంత్ ఏంజల్ అంటే ఏడవ దూత బూర కాలము అనుంది కదా ఇప్పుడు చదవండి ఏడవ దూత పలుకు దినములలో ఆ దూత బూర ఊదబోచుండగా దేవుడు తన చూడండి ఏడవ దూత బూర దినములలో ఏం జరుగుతుందంట దేవుడు తన దాసులకు ప్రవక్తలకు ఈ విషయాలు బాగా తెలుసుకోవాల దాసులు ప్రవక్తలు తన దాసులకి తన ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము అంటే ఆరు బూరల టైంలో బయల్పరచబడ్డ విషయాలని అక్కడ హెచ్చరిస్తున్నాడు ఏడవ దూత బూరలు ఊదు బూర ఊదు కాలంలో దినములలో మన ప్రభువు ఏదైతే బయలుపరచబడి అంతవరకు ఏం బయల్పరచబడి ఈ లోకం ఎటువంటి ఉపద్రం రాబోతుంది మతపరమైన జీవితం ఏ రీతిగా ఉండబోతుంది సూర్యుడు చంద్రుడు నక్షత్రములు ఈ మూడు గుంపులకు ఏం జరగబోతుంది అవి మనం చూసినాం అన్ని ఐదవ బూర సమయంలో భయంకరమైన శ్రమ ఎన్ని నెలలు ఐదు నెలలు ఐదు నెలలు భయంకరమైన శ్రమ దాని తర్వాత ఆరవ బూరకు వచ్చినప్పటికీ శ్రమ ముగించినాక మరణం సర్పములకి వారి మీద అధికారం ఇచ్చాడు వారిని చంపుటకు అధికారము పొందెను అని అనించిన మనం కాబట్టి ఆరవ బూర వచ్చేటప్పటికి అందరూ మరణిస్తారు చెప్పండి అందరు మరణించినాక ఇంకా ఏముంటుంది చెప్పండి వాక్యం మతపరమైన క్రైస్తవ జీవితము ప్రపంచంలో గొప్ప అందరూ మరణించినాక ఇంకా ఏముంటుంది వాక్యం మీరు క్లోజ్ చేసుకోవచ్చు కదా సిక్స్త్ ఆరవ బూర తర్వాత అందరు హ అందరు మరణించినాక అందరూ దేవుల సన్నిధికి వెళ్తారు ఇంకా ఏముంటుంది చూడండి ఏడవ వచనం ఈ ఏడవ వచనంలో ఏం చూస్తున్నాం పలుకు దిన ఏడవ దూత పలుకు దినములు కాబట్టి ఈ బూర దేనికి సంబంధించింది పలుకులకు సంబంధించింది వాక్యాలకు సంబంధించింది కాబట్టి పలుకు అంటే మాట కదా ఏడవ దూత మా మాట్లాడే విషయాల గురించి చెప్పబడుతుంది కాబట్టి ఆ ఎన్ని రోజులు అనేది మనకు తెలుసు అక్కడ ఇన్ ద డేస్ ఆఫ్ ద వాయిస్ ఆఫ్ ది సెవెంత్ ఏంజిల్ డేస్ అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి దేవుని దృష్టిలో ఒక కదా కాబట్టి అవి ఎంతకాలం అనేది మనకు తెలియదు కానీ మనకు ప్రభు బయలుపరిచింది అంటే ఇది ఆరంభమై రెండు వేల సంవత్సరాలు అవుతుంది ఎండుకొచ్చిన మనం ఆ డేస్ ముగింపుకొచ్చినాం కాబట్టి ఇవి చివరి దినాలు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ కాబట్టి ఇప్పుడు చూడండి ఏం ఏమంటున్నావు అక్కడ అతడు ఊదబోచుండగా దేవుడు అర్థం చేసుకోవాల్సింది నేను వచ్చే వరం డీటెయిల్ గా చూపిస్తా దేవుని మర్మము సమాప్తం సమాప్తమగునని చెప్పాను కాబట్టి ఈ దూత బురబోద పోతుండగా ఆ దిన చెప్తున్నాడు ఆ స్వరం ఏమని మాట్లాడుతుంది దాసులు ప్రవక్తలు వారికి బయలుపరచబడిన సువార్త వారు వారికి బయలుపరచబడ్డ సువార్త అంత కాబట్టి మనం చూస్తాం పాత నిబంధన కాలపు ప్రవక్తలు కొత్త నిబంధన కాలపు అపోస్తులు వాళ్ళకందరికీ బయల్పరచబడిన విషయాలు గురించి మాట్లాడుతుంటారు వాళ్ళకి ఎప్పుడూ బయలుపరచబడింది ఇవన్నీ ఏ రీతిగా ముగించబోతుంది యుగము ఏ రీతిగా ఈ కాలం ముగించబోతుంది అన్న విషయాలు ఎప్పుడో బయలుపరచబడ్డాయి వాళ్ళకందరికీ వాళ్ళకి బయలుపరచబడిన ప్రకారము అంటున్నాడు కాబట్టి మనం భారతదేశంలో బైబిల్లోని ప్రతీ వాక్యం నమ్మదగింది అది ప్రభు మాట్లాడుతున్నాడు అందులో ఎక్కడ కూడా మనకు డౌట్ ఉన్నాకి వీల్లేదు ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ఇగో ఇందులో ఇన్ని డౌట్స్ ఉన్నాయి అందులో డౌట్స్ అనే ఒక ముస్లిం స్కాలర్ అంటాం కదా ఆయన చూపిస్తున్నాడు ఎన్ఐవి ఒక ఐదు బైబిల్స్ స్టేజ్ మీద ఐదు బైబిల్స్ చూపించి ఈ బైబిల్ ఎట్లుంది ఈ బైబిల్ ఎట్లుంది ఈ బైబిల్ ఎట్లుంది ఈ బైబిల్ ఎట్లుంది రకరకాల బైబిల్స్ ఉన్నాయి కదా కింగ్ జేమ్స్ వర్షన్ న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ అమెరికన్ వెర్షన్ యాంప్లిఫైడ్ వర్షన్ ఇంకేమేమో ఉన్నాయి వర్షన్స్ రకరకాల వర్షన్ బైబుల్స్ ఉన్నాయి ఒక బైబుల్ ఎట్లుంటే ఇంకొక బైబుల్ ఇట్లుంటాయి ఒక బైబుల్ ఒక వచనమో ఉండదు ఇంకొక బైబుల్ ఇంకొక వచనం ఉంటుంది ఇట్లా రకరకాలుగా చూపించి చూడు మీ బైబుల్లో ఏవి కూడా సమానంగా లేవు సమంజసంగా లేవు కాబట్టి ఇది దేవుని వల్ల కలిగిందని మీరు ఎట్లా నమ్ముతున్నారు మీరేమంటారు చెప్పండి మీరేమంటారు తెలుసు మీకు తిమోతికి పావులు విషయ ఈ విషయాన్ని బయలుపరిచినప్పుడు కూడా ప్రతి వాక్యం దైవావేశం చేత రాయబడింది కాబట్టి అలా తప్పులు ఉండమని మనకు తెలుసు మరి వాళ్ళు ఆ రీతిగా పబ్లిక్లో అట్లా చెప్తుంటే దాన్ని మరి మీరు ఎట్లా సపోర్ట్ చేసుకుంటారు అంటే నేను అంటే మనం అంటే ఇప్పుడు ఆ రీతిగా సవాల్ చేసినప్పుడు మీరు ఏం చెప్తారంటున్నారు అదొకటి ఇంకోటి ఏం చెప్తారు ఇప్పుడు ఒక్కొక్క దేశం ఇంగ్లీషు ఒక దేశంలో పుట్టిన భాష కాదు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా భాష మాట్లాడే ఇంగ్లీషు ఆ తర్జుమాలో మార్పులు రావాలా మార్పులు ఇస్తున్నా మాత్రం నా దేవుని వాక్యం కాదని చెప్పగలరు అని చెప్పాలా ఉదాహరణకి ఖురాన్ కూడా ఐదు రకాల భాషలలో తర్జుమా చేయబడింది అంటే ఐదు రకాల అరబ్బీక్ తర్జుమాలునే దానికి కూడా ఆ ఐదుట్లో కూడా ఒకటి కూడా ఉండదు మళ్ళీ నీకు తెలియదు కాబట్టి నువ్వు వానికి రుజువుపరచలేవు నువ్వు చూపించలేవు ఎందుకంటే నువ్వు ఎప్పుడు చదివినవు నీకు అరబీ భాషలే రాదు నీకు నేర్చుకోవాలని కూడా ఎప్పుడు చెప్పలేదు ఎవరికి అరబీ భాష నేర్చుకొని అందులో ఉన్న తప్పు లెక్కబెట్టి చూపించి ఎవరు చెప్తలేరు బాగా అర్థం చేసుకోండి వేరే భాషలు నేర్చుకొని అందులోకి తీసి చూపిస్తే వాళ్ళు రక్షణ కాదు నేను చెప్పాడు నీకు ఏ భాష వచ్చో ఆ భాషనే చెప్పు పైగా బైబిల్లో ఉందే చూపి మనం చూపించండి ప్రాబ్ ఎన్నిసార్లు అటువంటి సవాలు అన్ని విధాలుగా మనం సిద్ధపడుతున్నాం ఆయన దైవత్వం మీద ఎంతమంది అటాక్ చేసినా ప్రభు మనం చూపించింది ఏంటంటే మీరేం అరిగా అక్కడ నా దైవతి మీద వాడాకం చేస్తే నేను దేవుని కాకపోతున్నా మీరు విశ్వాసంలో ముందు ఆయన స్వీకరించారు దాని తర్వాత చూసి అంతేనా లేదా మీరు ముందు విశ్వాసంలో ఆయన స్వీకరించేందుకు ఇప్పుడు రుచి చూసి ఎరుగుతున్నారు ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ చూడగలుగుతున్నారాయన కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే ఏడవ దూత బూర ఊదిన కాలంలో దేవుడి మాట మాట్లాడుతుండేంటంటే దాసులు మరియు ప్రవక్తలు వారికి తెలిపబడిన సువార్త ప్రకారము అంటే వారికి ఆల్రెడీ బయలుపరచబడింది దాని ప్రకారము దేవుని మర్మము అంటే కాబట్టి ఎన్నో వేల సంవత్సరాల నుంచి దేవుని మర్మము అది బయలుపరచబడింది మనకందరి బయలుపరచబడింది ఏది బ్రదర్ మర్మము అంటే కొంచెం ఈజీగా చెప్పడం కూడా కష్టమే కదా ఏంది ఆ మర్మం అదే రక్షణ అనేది ఫస్ట్ మర్మం యశ్వవే మర్మం దేవుడు ఏర్పరచుకున్న ఆరాధ స్థలం ఏంది అదొక మర్మం పాత నిబంధన కాలం నుంచి ఏందా మర్మం దేవుడు ఏర్పరచుకున్న ఆరాధన స్థలం ఏంది బ్రదర్ అంటే చాలా మంది ఉంటారు నిరుసలే మందిరం బ్రదర్ మరికొందరు ఆరాధ్య కొట్లాడింటారు లేదు శిలోహు మందిరం బ్రదర్ మరికొందరు కొట్లాడింటారు సమరయాలకి పైన గెరిజీం పర్వతనే మందిరం అట్లా ఎన్నో మందిరాలు కదా మనం చూసినాం ఇసలపల్లికి ఎన్నో మందిరాలు కాబట్టి అసలైన మర్మం అసలైన మందిరం ఏందంటే యశ్వవే ఇప్పుడు చెప్పండి తన కుమారుడు తన కుమారుని తన కుమారుడు స్థిరపరచు మందిరంలో ఆయన శాశ్వత కాలం ఉండబోతున్నాను అన్నాడు తన కుమారుడు స్థాపించిన మందిరం ఏం చెప్పండి చేతి పని కాని మర మందిరం ఏం చెప్పండి మీరు పాటవాడతారు నీ మందిరమై నేనుండగా కాబట్టి మనమే ఆ మందిరం అది మర్మం ఈ మర్మము ముగిస్తుంది అంటే ఎక్కడ ముగిసింది చెప్పండి ఈ మర్మం ఆరవబూరతో ఆరవబూరతో ఈ మర్మం ఏంది గొప్ప జనము మరణించడము ఆయన సన్నిధికి పోవడం ముగించడం మర్మం అక్కడికి క్లోజ్ అన్నట్టు మర్మం ఇంకా ఏ మర్మాలు లేవు అని అర్థం ఆ విషయాన్ని జ్ఞాపకం చేసినాం కాబట్టి ఏడవ బూరకి ఈ గొప్ప జనం ఆయన సన్నిధికి రావడం అనేది ఆ మర్మము సమాప్తం కావడం చూడండి మరోసారి ఏడవ వచనంలో ఏడవ దూత పలుకు తిరుమలలో అక్కడ బూర ఓదుగా దేవుడు తన దాసులకు ప్రవర్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమవు చెప్పారు దేవుని మర్మము సమాప్తం ఆగునని చెప్పాను కాబట్టి ఏడవ దూత ఇంకా బూర ఊదలే ఊదినాక సమాప్తం ఇంకా సమాప్తం కాలే ఊదబోచుండగా చెప్తుండ్రు ఆగు ఈ ఊర దేనికి సంబంధించిన విషయాన్ని జ్ఞాపకం చేస్తుండడు దేవుని యొక్క మర్మము ఎప్పటి నుంచి దాచబడింది ఎంతో కాలంగా దాచబడి ప్రవక్తలకి దాసులకి బయలుపరచబడింది ఆ మర్మం ఆ మర్మం గురించే ఇక్కడ చెప్తుండూ అది సమాప్తం అయిపోతుంది ఏమైందంటే దేవుని బిడ్డలందరూ రక్షణ పొంది పర్లుగా అడుగుబెట్టినాక మర్మం సమాప్తం ఇది ఎంతో కాలం నుంచింది మర్మం ఆది కాండంలో నుంచి మనం చూస్తూ అంటాం ఆదమాన్ని సృష్టించిన విధానం చూసినప్పుడు వారిని లోకంలో పెట్టిండి కరెక్టే కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఆయన సరైన నుంచి వచ్చారు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి మనం అందరము అసలైన మర్మం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పోవాలి అది మర్మం ఆ మర్మం గురించి మాట్లాడుతుండే కాబట్టి బైబిల్లో ఈ దాసులకు ప్రవక్తలకు బయలుపరచబడిన మర్మాలు ఎన్నున్నా మీరు చూడాలా లేదా మీరు వాక్య చూడాలా లేదా చూస్తే మీకు మీ బిబ్లికల్ అండర్స్టాండింగ్ పర్ఫెక్ట్గా తయారైనచ్చు ఈ మర్మం ఏందో తెలుసుకోవాలంటే ఎప్పుడు బయలుపరచబడింది ఏజ్కెళ్ళకి ఎప్పుడు బయలుపరచబడింది దానియులకి ఎప్పుడు బయలుపరచబడింది చిన్న ప్రవర్తల గురించి మనకు తెలుసు వాళ్ళకి ఎప్పుడో బయలుపరచబడ్డే అవన్నీ మర్మది ఎందుకంటే వాళ్ళు దైవావేశంలో ఉన్నారు అంటే ఆత్మషుడైన అంటే దేవుని యొక్క ఆత్మ కంట్రోల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇవన్నీ చూపించబడ్డాయి వాళ్ళకి అట్లనే శిష్యులకు కూడా అపోసులకు కూడా దేవుని ఆత్మ కంట్రోల్లోకి వెళ్ళిపోయినాక ఆ ఆత్మవర్షంలో ఉన్నప్పుడు వారికి ఇవన్నీ బయలుపరచబడ్డాయి పౌలుకి అంతే కదా ఇవన్నీ బయలుపరచబడ్డాయి పౌలు అంటాడు ఒకసారి నేను పర్లోకానికి వెళ్ళిపోయినా అక్కడ ఎన్నో చెప్పదగని విషయాలను నేను చూడగలిగినాను అవి ఇప్పుడు చెప్పడం కష్టం నా తరం అంటాడు అవి నేను చెప్పలేని నీకు అంటాడు చాలామందికి అవి బయలుపరచబడుతూ ఉంటాయి కాబట్టి ఈ ఏడవ ఏడవ వర్షంలో ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు ఈ మర్మం ఏంది అనేది మనం అర్థం చేసుకునే ప్రయత్నించాలా ఈ మర్మము ఆరంభమై ముగించే టైం ఈ మర్మం బెల్పరచబడతా ఉంది అది కొంచెం కొంచెం కొంచెం కొంచెం బెల్పరచబడుతుంది ఎట్లయితే ఆయన ఆయన శరీరము కొంచెం కొంచెం కొంచెం కొంచెం తయారవుతుందో ప్రపంచం ఆ సంపూర్ణంగా తయారైనాక సంగము దానికి అవసరం లేదు ఇంకా ఈ లోకంలో ఆయన సన్నిధికి వచ్చినాక ఆయన శరీరం సంపూర్ణంగా తయారైనాక ఇంకా ఈ లోకంలో మన ప్రయాసం ఉండదు అన్నట్టు ఇంకా ఇంకొకరు చెప్తాను సువార్థ మర్మం ముగించినాక ఇంక కొత్తగా సువార్థ చెప్పేది ఏముండదు కాబట్టి ఆ విషయాన్ని కూడా హెచ్చరిస్తుండ్రు ఈ మర్మము ముగించే సమయము సమాప్తం అగును కాబట్టి ఇంకా అగలి ఇంకా కాలేదు ఇంకా కాబోతుంది అంటే ఈ ఏడవ ముద్ర ఏడవ దూత బూర వదిలినప్పుడు మర్మము ఇంకా కంప్లీట్ కాలేదు అని బూర బూర స్టార్ట్ కావాలా ఆది కంప్లీట్ కంప్లీట్ అయ్యే దశకి మనం ముందుకుపోవాలా కాబట్టి ఎప్పుడు ముగిస్తుంది అనేది మనకు తెలియదు కానీ ఇప్పుడు మనం చూస్తున్న ప్రకృతి సహజంగా చూస్తున్న సూచనలు అయితే ఈ వీటిని మనం జ్ఞాపకం చేస్తున్నాయి ఎప్పుడో మనం విమోచన ఎంతో దూరం లేదు అనిపిస్తుంది నాకైతే భయపడతలేము నేనైతే భయపడను నేను మొదటి నేనేం భయపడను ఈ విషయంలో క్షణంలో వెళ్ళిపోతుంది ప్రాణం అని చెప్పినా కానీ కనీసార్ క్షణంలో వెళ్ళిపోతుంది ఆ కొంచెంసేపే పెయిన్ ఉంటుంది దాని తర్వాత వెళ్ళిపోతుంది కానీ నాకు ఒక విషయం మీరు నిన్న నిన్న అనుకుంటున్నాడు భయపరచోడి అదే మీకు ఎన్నిసార్లు చెప్పినాం కూడా మరణించే టైంకి మన కొన్ని అవయవాలు మన మన ఏమంటాం ఇంద్రియ సెన్సార్గన్స్ అంటాం కదా వాటిని బ్రెయిన్ చెవులు కన్నులు ఇవి అయినా కానీ కొంత కొంతసేమ్ కొంతసేమ్ పనిచేస్తుంటాయంట ని ప్రాణం పోతుంటే శరీరంలో అయినా కానీ సెన్స్ ఆర్గన్స్ పనిచేస్తూ ఉంటాయి అనేది ఒక సైంటిఫిక్గా బయలుపరచబడింది ఒక రీసెర్చ్లో కాబట్టి మనిషి కోమాల ఉన్న కూడా వానికి స్వరం వినిపిస్తూ ఉంటుంది కానీ మన శరీరం కంట్రోల్ ఉండదు కానీ బ్రెయిన్ కంట్రోల్ ఉండదు వారికి వాళ్ళకి అదేంది మన ఆలోచన వాళ్ళు ఘోషిస్తూ ఉంటారు దేవుని అడుగుతూ ఉంటారు మొరపెడతూ ఉంటారు వాళ్ళకి అది ఉంటుంది అన్నట్టు ఆ సెన్స్ ఉంటుంది కాబట్టి మనం ఆ క్షణంలో కూడా వాళ్ళకి శువార్త చెప్పొచ్చు వాళ్ళు వినిపిస్తూ ఉంటుంది కాబట్టి మనం వాళ్ళ దగ్గర చెవుల చెవు దగ్గర చెప్పవచ్చు లాస్ట్ మినిట్లో కూడా ప్రభు చెంతకుల నడిపించవచ్చు మనం అటువంటి అవకాశాలు మనం వాడుకోవాలా దేవుని సేవలో ఉన్నది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇక్కడ కాబట్టి ఈ బూరకు సంబంధించిన విషయాలే మనం ఇప్పుడు చూస్తున్నాం ఏడవ బూరకు సంబంధించినవి చూడండి ప్రకటన